కనుక ఎవరి చేష్ట ఎవరన్నా నిందిస్తే అది తప్పు ఎందుకంటే ఎవరి చేస్తే కూడాను నిందించ నిందించే అర్హత లేనిది అలాగే ఈ లోకంలో చేసిన మర్డర్లు కానీ రేపులు కానీ ఏదైనా కానీ పై లోకంలో ఎవరు హూ పై లోకాల్లో తీర్పు ఉండదు వాళ్ళు ఊరికే నువ్వు ఏం చేసావునాయినా నీ కథ చెప్పు అంటారు అంతే తర్వాత నువ్వు ఏం చేస్తావున్నా అయినా మళ్ళీ మనల్నే అడుగుతారు ఓహో అలా చేస్తావా అయితే దానికి కావాల్సిన సన్నాహాలు ఏర్పాటు పై పైలోకాల్లో ఈ లోకల్లో ఉన్నట్టు కోర్టులు క్రిమినల్ కేసులు జడ్జిమెంట్లు తీర్పులు కారాగారాలు శిక్షలు ఎక్కడా లేవు శిక్షణ ఉంది శిక్ష పైన నరకాలు లేవు కారాగారాలు లేవు విద్యా కేంద్రాలు ఉన్నాయి క్రీడా క్షేత్రాలు ఉన్నాయి ఆటల పాటల లోకాలు ఉన్నాయి అంతేగాని శిక్షించే బాధలను అనుభవింపజేసే నూనె కూడిన బాణలు ఎక్కడా లేవు అక్కడ కొరడా దెబ్బలు లేవు కొంతమంది చనిపోయిన వెంటనే అవి ఉంటాయోవో అని ఊహల్లో ఊహించుకుంటూ నిజంగానే క్రియేట్ చేసుకుంటే అందులోనే వాళ్ళంతటి వాళ్లే సఫర్ అవుతుంటారు అంతేగాని అది వాళ్ళ భావన ప్రపంచంలోంచి బయలుదేరిన యాషల్ థింగ్సే గానీ నిజంగా ఉన్న యాషల్ ప్రపంచంలో అవి లేవు ఎలాగైతే ఊర్ధ్వలోకాల్లో ఇక్కడ చేసిన ఎవరి చేష్టల్ని ఎవరు పట్టించుకోరో అలాగే ఇక్కడ కూడా మనం పట్టించుకోకూడదు ఎవరి చేష్టలు ఎవరివైనా సరే వాటిని మనం పట్టించుకోకూడదు అవి గర్హనీయం కాదు వాడు అలానే చేస్తాడు శిశు పలు ఉన్నాడు వాడు తిడుతూనే ఉంటాడు కృష్ణుడిని కృష్ణుడు పట్టించుకోలేదు తొంభై తొమ్మిది సార్లు మొట్టమొదటిసారి పట్టించుకోలేదు రెండవసారి పట్టించుకోలే ఆ వాడి చేష్ట చేస్తున్నాడు పట్టించుకోలే చివరికి తన స్వధర్మం ప్రకారం వాడు తలకాయ తీసేశాడు వాడి స్వధర్మం ప్రకారం వాడు తిడుతున్నాడు ఈయన స్వధర్మ ప్రకారం ఈయన ఫస్ట్ లెక్క తర్వాత తలకాయ తీసేశాడు చేష్టా ప్రపంచం అనేది అంతర్గుణ ప్రపంచం యొక్క బంది భగవద్గీతలో అంటాడు కృష్ణుడు తమో రజో సాత్విక గుణాలు ప్రకృతి సహజం ప్రకృతి ఒడిదంచి వచ్చాయి అది నువ్వు కాదు నీ చేష్టలు నువ్వు కాదు అన్నాడు నీ రజో గుణం నువ్వు కాదు నీ తమో గుణం నువ్వు కాదు నీ సాత్విక గుణము కాదు నువ్వు గుణరహితుడివి అదే నీ వస్తుత నీ యొక్క ప్రకృతి మిగతా ప్రకృతిలా రజో తమో సాత్వగుణం అవి తమంతర్ చేసుకుంటూ పోతుంటాయి నువ్వు వాటికి సాక్షిభూతుడివిగా సాక్షి మాత్రుడివిగా వాటిని పట్టించుకోవాల్సిన అగత్యం లేదు పట్టించుకోవాల్సిన అర్హత లేదు మనం నడుస్తుంటే నీడలను పట్టించుకోము మనం ఎటువే వెళ్తే మన నీడ అటు వస్తుంది మనం ఆగిపోతే నీడ ఆగిపోతుంది మనం అంటే ఎవరయ్యా అంటే మనం అంటే నిజమైన క్రియాశీలక మనం ఎవరయ్యా అంటే మన వాక్ క్షేత్రము ఇప్పుడు మూడవ క్షేత్రానికి వచ్చాం మొట్టమొదటి క్షేత్రం భావనాక్షేత్రము రెండవ క్షేత్రము వాక్ క్షేత్రము మూడవ క్షేత్రము చేష్టాక్షేత్రం ఈ చేష్టాక్షేత్రంలో కూడాను కృష్ణుడు అర్జున్తో ఏం చెప్పాడంటే యథేచ్ఛసి తాకురు అన్నాడు భగవద్గీత అంతా అయిపోయింది చెప్పేశాడు కృష్ణుడు ఏమేమి చెప్పాలో తన వాక్క్షేత్రం నుంచి ఏ వాక్కులు సంధించాలో బయటకు తీసుకురావాలో అవన్నీ సంధించేశాడు బయటికి తీసుకొచ్చేసాడు తర్వాత నీ ఇష్టం అన్నాడు నా ఇష్టం వచ్చినట్టు నువ్వేవయ్యా అని చెప్పలే నీ ఇష్టవచ్చు అంటే నీ స్వధర్మం ఎలా అనిపిస్తుందో నీ స్వగుణం ఎలా ప్రేరేపిస్తుందో అలానే చెయ్యి తదు అనుగుణంగానే నా అనుగుణంగా నువ్వు విలసిల్లు కాదు అపో దీపోవా చూసారా అంటే ఈ కురు కురు అంటే కురుక్షేత్రం కర్మ చేష్ట నీ చేష్టల్లో నీ ఇష్టవచ్చు చెయ్యి గాంధ్యవం వదిలిపెట్టేసి ఇంటికెళ్లి భిక్షాటం చేసుకుంటావా యుసోల్యూట్లీ పర్ఫెక్ట్ నీ లేదు గాండిబం తీసుకుని అందరినీ సంహరిస్తావా అది కరెక్టే ను ఇలా చేస్తే అది కరెక్టే అలా చేస్తే అది కరెక్టే నీకేది ఇచ్చగా ఉందో అది చెయ్యి చంపుతావా చంపు పరిగెత్తిపోతావా పరిగెత్తిపోతు పరిగెత్తిపోవచ్చు నీ ఇష్టం నీ చేష్టలు నీ ఇష్టం నీ చేష్ట ప్రపంచం నీ ఇష్టం నా ఆలోచన ప్రకారం నా వాక్కు ప్రకారం నా బుద్ధి ప్రకారం నువ్వు జీవించవద్దు నీ బుద్ధి ప్రకారం నువ్వు జీవించు నీకేది తోస్తే అది చెయ్యి ఇందులో గర్హించదగినది ఎక్కడా లేదు చంపు ఎవడు నేను గర్హించడానికి అర్హత లేనివాడు పరిగెత్తిపో ఏమో అది చేస్తే చెయ్యి అది చేయగలవేమో చేయలేవేమో కూడా నాకేమో నువ్వు చేయలేవేమో అని కూడా అనిపిస్తోంది ఉదాహరణకు గాండి ఏమో మూడు అడుగులు వెనక్కిస్తావనుకో ఆ రోజు రెండు పక్కపక్క నవ్వుతాడు గేల్ చేస్తాడు వెంటనే నీ యొక్క ఛాత్రగుణం ప్రేరేంపబడి మరి నీకు ఉక్కువం వచ్చి మళ్లీ నేను చెప్పినా చెప్పకపోయినా గాండివైనా ఎత్తుకుని మళ్ళీ వాళ్ళంతా విధ్వంసం చేస్తావు అది మటుకు గ్యారంటీ నాకు తెలుసు నీ గురించి నీ గురించే నీకు ఇంకా తెలియదు ఓ అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తావు నాకు నీ జన్మలు నా జన్మలు అన్నీ తెలుసు నీకు ఏమీ తెలియదు అందుకోసం నువ్వు ఏడుస్తున్నావు నువ్వు ఏ గుణ సంపన్నుడువో ఆ కార్య సంపన్నుడివిగా ఆ చేష్టా సంపన్నుడివిగా అక్కడే నీకు ఆనందం ఉంది అంటే యథేష్చి తతాకూరు అంటే ఈ కురుక్షేత్రంలో కార్యక్షేత్రంలో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి చంపుతావా చంపు రేప్ చేస్తావా రేప్ చేయి మళ్ళీ పక్క పోలీసులు ఏం చేస్తారో వాళ్ళు వాళ్ళు ఇష్టం వాళ్ళు కూడా అది చేస్తారు నువ్వేం చేస్తారో నువ్వు చేయి పోలీసులు ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు కనుక ఈ యథేష్చి తతాకూరు అన్నది ఇటు కార్యక్షేత్రంలోను కాని అటు కారణక్షేత్రంలో గాని ఎక్కడా కూడాను ముఖ్యంగా కార్యక్షేత్రంలో మనం సర్వ అంటే మన కార్యాలన్నీ మన గుణాలకు అధినంగానే ఉంటాయి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చెప్తాను ఒక రోజు ఏమైందంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను టూర్ చేస్తున్నాను నెలకి ఇరవై రోజులు టూర్ చేయాలి ఇంటి దగ్గర భార్యతో ఉండేది చాలా తక్కువ అప్పుడప్పుడు తెలుసు కదా కామం వస్తూ ఉంటుంది ఒకసారి కాళేశ్వరలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో సహా ఎక్కడైనా ఒక వేషాగృహం దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాను నేను మిగతా అందరూ అది మామూలే సరే నేను కూడా వెళ్ళాను అక్కడ దాకా వెళ్ళాను మళ్ళీ తిరిగి వచ్చారు నా వల్ల కాలేదు అంటేంటి నా గుణం బట్టే నా కార్యం ఉంటుంది కానీ కార్యం చేయడం సిద్ధమే కానీ నా గుణం ఒప్పుకోలేదు వెంటనే తిరిగి వచ్చేసాడు చూసారా మరి మన గుణం ఉందో కనుక నా కార్యము నా గుణానికి బందీ నాకు కాదు బందీ అది ప్రకృతి సహజం ఎవరు కార్యకలాపాలు వారి వారి గుణ సంశయానికి అర్థం పడతాయి కృష్ణుడి కార్యకలాపాలు కృష్ణుడి యొక్క ఆత్మ పరిణితికి అర్థం పడతాయి కంసుడు యొక్క కార్యకలాపాలు ఆత్మ యొక్క కంసుడు యొక్క ఆత్మ పరిణితి దశకి అర్థం పడతాయి వాడు బేబీ సోల్ చిన్న ఆత్మ పిల్ల ఆత్మ మరి చిన్న పిల్ల ఆత్మ మహావృష్మైన కృష్ణుడి ఆత్మతో సరిపోయిన కార్యకలాపాలు ఎలా ఉంటాయి కంసుడు కృష్ణుడి చేతిలో చచ్చాడంటే కర్ణుడికి స్వర్గప్రాప్తి అంటే కృష్ణుడి చేతిలో కాదు కంసుడు తన తన గుణానుసారం చేశాడు భయం లేకుండా కనుక అందరికీ స్వర్గప్రాప్తి కంసుడికి ఏంటి కృష్ణుడికి ఏంటి స్వర్గప్రాప్తిలో లోటు ఎక్కడా ఎవరికీ ఉండదు ఎక్కడా నరక ప్రాప్తి లేదు కనుక అందరికీ స్వర్గ ప్రాప్తే దుఃఖం ఎక్కడ ఉందంటే అది ఈ లోకంలో ఉంది కానీ పైలోకంలో దుఃఖాలు లేవు దుఃఖం ఎక్కడ ఉందంటే అది వాడివాడి భావన ప్రపంచంలో వాడివాడు క్రియాత్మకంగా బయటకు తీసుకొచ్చిందే గాని స్వతహాగా సృష్టిలో ప్రకృతిలో ఎక్కడా దుఃఖ ప్రపంచం లేదు కనుక ఎవరి చేష్టల్ని ఎవరి ఎవరు గ్రహించరాదు పక్క ఎలా చేస్తారో వాళ్ళు ఎలా చేస్తారు మనం ఎలా చేయాలో మనం అలా చేస్తాం ఇందులో జడ్జిమెంట్ లేదు మన ఇష్ట బట్టి మన ఆలోచన ప్రపంచం మన గుణను బట్టి మన కార్య ప్రపంచం భావన ప్రపంచంలో మన సర్వ స్వతంత్రులం కార్యరూ ప్రపంచంలో మన సర్వ పారతంత్రం చూసారా కాళ్యాస్తిలో నేను నేను బందీని నేను చేయాలని పోయాను బట్ ఐ కుడ్ నాట్ డూ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మొహమ్మద్ పెద్ద యుద్ధాల్లో ఉన్నాడు నాస్తిక ఆస్తిక యుద్ధాలు మొహమ్మద్ ఆస్తికుడు అక్కడ ఉన్నవాడంత నాస్తికులు లేకపోతే విగ్రహారాధకులు మహమ్మద్ నిర్గుణ ఉపాసకుడు వాళ్ళకి వీళ్ళకి ఫైటింగ్ ఆ యుద్ధాల్లో అనేక యుద్ధాలు జరిగాయి ఒకసారి మొహమ్మద్ కింద పడిపోయాడు ఆ నాస్తికుడు వీడి మొహమ్మద్ యొక్క మెడ మీద కత్తి పెట్టేసి ఇప్పుడు నీ అల్లా రక్షిస్తాడా ఎక్కడున్నాడు నీ అల్లా నేను చంపేస్తున్నాను అన్నాడు కత్తి మీద మెడ మీద కత్తి పెట్టి అప్పుడు మొహమ్మద్ ప్రశాంతంగా ఉన్నాడు చిరునవ్వుతూ నవ్వుతూ ఉన్నాడు వాడి కళ్ళలో సూటిగా చూశాడు నా అల్లా నన్ను రక్షిస్తాడు అన్నాడు అలా చూసేసరికి అలాంటి సమయంలో కూడాను అలాంటి మెత్తనైన శాంతమైన సుఖమైన మాటలు వినేసరికి వాడి వాడు దద్దరిల్లిపోయాడు వాడి చెయ్యి కంపించడం సాగింది ఆ చెయ్యి కంపించడంతో వాడి కత్తి కింద వెంటనే మొహమ్మద్ ఆ కత్తి తీసుకుని వాడిని కింద వాడి మెడ మీద ఆ కత్తి పెట్టి ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తాడు నీకు అల్లా లేడు నువ్వు ఎవరిని మరబెట్టుకుంటావు కనుక వాడికి ఆ నాతికుడికి భయం ఉంది ఆ భయం అది వాడి యొక్క తమో గుణానికి నిదర్శనం దాని ప్రకారం వాడు చేశాడు నిర్భయుడు నిర్గుండైన మొహమ్మద్ మొహమ్మద్ వాడిని చంపలేదు వాడు ఇతను శరణ్ కోరాడు ఇతను షరణు ఇచ్చాడు అంటే ఎవరెవరి గుణాల ప్రకారం వారు అలా చేసుకుంటూ పోతారు కనుక కార్యకలాపాలని మనం దూషించలేము మరి దేన్ని దూషించాలి అటు భావన ప్రపంచాన్ని దూషించలేము ఇటు కార్య ప్రపంచాన్ని మధ్యలో ఉన్న ప్రపంచమే దూషణ భూషణ అర్హత కదా ఈ ఇప్పుడు మనం రెండవ ప్రపంచంలోకి వస్తున్నాము రెండవ క్షేత్రంలోకి వస్తున్నాము దీన్నే వాక్ క్షేత్రము అంటున్నాము మొదటి భావన ప్రపంచంలో మన సర్వ మరి కార్య ప్రపంచంలో చేష్ట ప్రపంచంలో మన సర్వపరతంతులము ఎవరికి పరతంత్రము మన గుణాలకే మనం బంధులం ఈ గుణం ఎక్కడి నుంచి అనేక జన్మ కర్మల సముచ్చయమే వాసనల సముదాయమే మన గుణం ఇది మెల్లిగా మారుతుంటుంది గుణాలు మారా కాదు గుణాలు మారుతూ ఉంటాయి కానీ మెల్లిగా ఎంతో కాలానికి ఎంతో కాలానికి చిన్ని చిన్ని మార్పులతో ముందుకు సాగుతూ ఉంటుంది అది పెను మార్పులకు పెను మార్పులకు తావు లేని ప్రపంచం కార్యప్రపంచం పెను మార్పులకు ఎక్కడ చేయగలం అంటే రెండవ ప్రపంచంలో చేయగలం అదే వాక్ ప్రపంచం వాక్ క్షేత్రము రెండవ క్షేత్రము పలుకుల క్షేత్రము జీసస్ క్రైస్టు యొక్క మరొక అద్భుతమైన స్టేట్మెంట్ మనం మళ్ళీ ఇక్కడ పనికొస్తుంది నిజానికి జీసియస్ క్రేజ్ గురించి ఎంత ఆలోచిస్తే అంత మహనీయత బయటకు వస్తుంటుంది ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే వాట్ గోస్ ఇన్ టు దౌత్ దట్ డైట్ డిఫైడ్ అయితే బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫైడ్ అయితే అంటే నోట్లోకి ఏది పోతుందో అది మానవుని నాశనం చేయదు మానవుడు నోట్లోంచి ఏది బయటకు వస్తుందో అది నాశనం చేస్తుంది అన్నాడు అంటే వాక్ ప్రపంచము వాక్కులు ఆయన చేష్టల గురించి ప్రస్తావించలేదు జీసస్ క్రైస్ట్ వాక్కుల గురించి ప్రస్తావించాడు అంటేంటి నీ యొక్క వాక్కు నీ నోట్లోంచి ఏదైతే వస్తుందో అది వాకే వస్తుంది బయట ఆ వాక్కుని తలలోంచి తలుపులు వస్తాయి నోట్లోంచి వాక్కులు కాయల నుంచి చేష్టలు కాయ కర్మలు అన్నం కాయల నుంచి కర్మలు వస్తాయి నోట్లోంచి వాక్కులు తలలోంచి తలపులు తలపుల క్షేత్రం నీ ఇష్టం చేష్టల క్షేత్రం నీ ఇష్టం కాదు తమంతా తాము సాగుతూ ఉంటాయి మరి ఈ మధ్యలో ఉండే రెండవదైన తలకిను కాయానికి మధ్య అనుసంధానమైన కారణానికి కార్యానికి మధ్య సంధియుగమైన మధ్యదైన వాక్ ప్రపంచం అత్యంత కీలకమైనది అక్కడ తప్పులు ఉన్నాయి ఒప్పులున్నాయి సరిగ్గా చేయడం ఉంది సరిగా చేయడం లేకుండా ఉండడము ఉంది అక్కడ సమర్థత ఉంది అసమర్థత ఉంది అక్కడ స్పష్టత ఉంది స్పష్ట లోపతా ఉంది అక్కడ శాస్త్రీయత ఉంది అశాస్త్రీయత కూడా ఉంది అక్కడ సందర్భ ఉంది సందర్భ ఉచితం లేకుండాను కూడాను ఉంది కనుక సరి చేసుకోవాల్సిన జీవితం ఏదయ్యా అంటే వాక్ ప్రపంచము మానవుడు మూడు జీవితాల్లో మూడు క్షేత్రాల్లో అంటే భావనాక్షేత్రము వాక్ చేష్టాక్షేత్రం ఈ మూడిట్లోను మొదటిది మూడోడిది అవి అక్కడ మనం ఏమి మొదట్లో ఏమి చేయక్కర్లేదు మూడదట్లో ఏమి చేయలేము రెండవ ప్రపంచంలో రెండవ క్షేత్రంలో ఎన్నో చేయగలము కనుక చేసి తీరాలి వాక్ ప్రపంచాన్ని సరిదిద్దుకోవాలి ఇది మెయిన్ టీచింగ్ మానవులు అందరూ ఏం చూస్తుంటారంటే ఎక్కడైతే సరి అవసరం లేదో అక్కడ సరి ప్రయత్నిస్తారు ఎక్కడైతే సరి అక్కడ కూడా సరి ప్రయత్నిస్తారు రెండు అజ్ఞానపు చేష్టలు జ్ఞానపు ఏమిటి ఆ జ్ఞానపు వాక్ రెండవ క్షేత్రమైన వాక్తమైన జ్ఞానక్షేత్రమైన బుద్ధిమైన వాక్ క్షేత్రమైన అక్కడ సరి చేసుకోవాలి భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే ఫస్ట్ అర్జునుడు తన విషాద యోగం వెలిబుచ్చాడు కక్కుకున్నాడు తనలో విషాదం అంతా ఆ విషాదం ఎక్కెంచొచ్చింది మాటలు వాడు నా తండ్రి వీడు నా గురువు వాడు నా సోదరుడు వాడిని ఎలా చంపాడంటే ఎవడిని సోదరుడు ఎవడిని తండ్రి ఎవడిని తాత ఎవరిని గురువా పిచ్చి మాటలు గాని భజుగోవిందంలో శంకరాచరణం ఆమె జనని కోమే తాత పరిభావ త్యక్ ఎవడి నీ తల్లి ఎవడి నీ తండ్రి ఇదంతా కూడాను స్వప్నం నాయన కాని వాడు నా వాడిన తండ్రి వాడిన గురువు వాడిన సహోదరుడు వీడిని చంపేది అని అర్జునుడు విషాదం కృష్ణుడు స్టాప్ హే అర్జున్ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు నీ మాటలు సరి చేసుకో నీ మాటలు సత్యదూరం సత్యవాకులు ఏంటో నేను చెప్తాను అని చెప్పేసి అద్భుతమైన గీతామృతం ఇచ్చాడు అర్జునుడి విషాదయోగం అర్జునుడి వాక్ నుంచి వచ్చాయి అర్జునుడి శ్రీ శ్రీకృష్ణుడి భగవద్గీత శ్రీకృష్ణుడి వాక్ వాక్క్షేత్రం నుంచి వచ్చాయి శ్రీకృష్ణుడు అర్జునుడి వాక్కులను సరి చేశాడు కానీ చేష్టలను సరిచేయ పూనుకోలేదు నీ యథేచ్ఛసి తరు అన్నాడు నీ ఇష్టం వచ్చినట్టు చేయ అన్నాడు నా ఇష్టం వచ్చినట్టు చేయ చెప్పిన తర్వాత కనుక ఓ అర్జున నేను చెప్పినట్లు చేయి అని అనలేదు అంటే కృష్ణుడు మూర్ఖుడు కృష్ణుడు జ్ఞాని కాదనమాట అజ్ఞాని అనమాట ఎందుకంటే ఎవరి కర్మలను చేష్టలను మనం సరిచేయలేం అది అసంభవం కర్మల్లో చేష్టలో మనం సర్వపరత్రులం భావనల్లో సర్వస్వతంత్రులు వాక్కులో మనం పరతంతులం కాదు వాకులో మనం సర్వస్వతంత్రులం కాదు మన వాక్కులు సత్యవాకులుగా ఉండాలి సత్యంతో సరిచేయబడి ఉండాలి కనుక బుద్ధిపూర్వకమైన వాకులు ఉండాలి బుద్ధి రహితమైన వాకులు ఉండరా శాస్త్ర ధోరణిలో ఉన్న సైంటిఫిక్ టెంపల్లో ఉన్న వాకలు ఉండాలి శాస్త్రీయ ధోరణులకి వ్యతిరేకంగా ఉన్న వాకలు ఉండకూడదు అది గర్హించదగినది అది ఖండించదగినది త్రోణీకరించదగినది పరిత్యవలసినది కనుక మన పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తుంటారంటే ఎవరైనా మాటలు మాట్లాడుతుంటే సరిగా మాట్లాడవే అంటాం అంతే మాటలు సరిచేసుకో అంటాం కృష్ణుడు అర్జును అదే అన్నాడు అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్వాదాన గతా అనుశోచంతి పండితా అంటే నువ్వు ఏడవ కూడనకోసం నువ్వేడుస్తూ గొప్ప గొప్ప మాటలు నువ్వు నాకు చెప్తావా నీకేమర్హత ఉందా గొప్ప గొప్ప మాటలు మాట్లాడడానికి నువ్వు గొప్ప కదా నీ లెవెల్ తగ్గ మాటలు మాట్లాడు నీ లెవెల్కి తగని మాటలు మాట్లాడు నీకు తెలీదు ఏమీ తెలీదు నీకు పుట్టి కంటే జన్మంటే తెలియదు చావంటే అంటే తెలియదు మంచి అంటే తెలియదు చెడు అంటే తెలియదు నీకేమీ తెలీదు తెలియకుండా మాట్లాడుతున్నావు తెలియనప్పుడు గమ్మును ఉండు తెలిసినప్పుడు మాట్లాడు కనుక నువ్వు మాట్లాడిన తప్పు అని చక్కగా ఆయన ఖండించాడు వివరించాడు విశ్లేషించాడు సరి చేశాడు మాటలను ఖండించాడే గానీ కర్మలను సరిచేయలేదు ఎందుకంటే భగవద్గీత అనంతరం కూడాను అంత గీత విన్న డైరెక్ట్గా విన్న అర్జునుడు కూడాను తన కొడుకు అభిమన్యుడు వధించబడినప్పుడు వలవలా ఏడ్చాడు ఒకవేళ కర్మలను సరిచేయగలిగితే ఏ అర్జునుడు ఏడ్చుండేవాడు కాదు కదా ఎవడు ఏ అజ్ఞాని వెంటనే జ్ఞాని కాలేడు జ్ఞానం ఇంత మాత్రాన అఖండమైన ధ్యాన సాధన ఉండాలి అది జన్మ కర్మల సముచ్చయం కృష్ణుడు అంతటి వాడు రాయభారం చేసి దుర్యోధన దగ్గరికి వెళ్ళి కొన్ని కర్మలు చేయమని చెప్పాడు కాని వాడు చేశాడా ఐదూళ్ళనే ఇచ్చాడా కృష్ణుడికి అసంభవం అయింది మరి ఎవరికి ఇంకొకళ్ళ కర్మలను సరిచేయడానికి సాధ్యం అవి సరిచేయడానికి ఆ సాధ్యం దుర్యోధనుడు అన్నాడు జానామి ధర్మ నచమే ప్రవృత్తి జానామి అధర్మ నచమే నివృత్తి అన్నాడు అంటే నాకు ధర్మం ఏంటి ఏమిటో తెలుసు కాని అది చేయాలని లేదు నాకు అధర్మం అంటే కూడా ఏంటో కూడా తెలుసు కాని అదే చేయాలని ఉంది ఇంకా వాడిని ఎవరేం చేస్తారు ఎవరి చేష్టలను ఎవరు ఏమి చేయలేరు ప్రతి వాళ్ళ మనం చూస్తూ ఉండడమే తప్పితే సాక్షిభూతంగా ఉండడమే తప్పితే వాళ్ళని సవరించలేము చేష్టలు సవరింపబడవు చేష్టలు వారి వారి స్వగుణాలకు స్వధర్మాలకు బందీలు కనుక చేష్టాక్షేత్రంలో మనము ఎవరిని పట్టించుకోకూడదు అలాగే భావన ప్రపంచంలోను అది ఇంకా కారణ రూపము బీజ రూపము అక్కడ ఎక్కడ సమంజా సమంజసాలు లేవు శుభాశుభాలు లేవు సరి అనేవి సరికాని అక్కడ లేవు ఎక్కడుందంటే రెండవ క్షేత్రంలో వాేత్రంలో మన పలుకుల క్షేత్రంలో అక్కడ చక్కగా కరెక్ట్గా శాస్త్రీయంగా సత్య సమ్మతంగా సత్యానికి దగ్గరగా ఉండాలి మంచి చెడు కాదు అక్కడ ఉండవలసింది సత్య సత్యానికి దగ్గరగా సత్యానికి దూరంగా కాదు సత్యానికి దగ్గరగా సత్యానికి దగ్గరగా కాదు సత్యంలో లీనమై సత్యంతో ఏకమై ఉండాలి వాక్లు వాటిని ఏమంటాం అంటే అంటాం మానవ జీవితం త్రిక్షేత్రమయం ఏమిటా మూడు క్షేత్రాలు భావనాక్షేత్రం వాక్ క్షేత్రం మరి చేష్టాక్షేత్రం ఈ మూడు క్షేత్రాల్లో మనం పట్టించుకోవాల్సింది శ్రద్ధ తీసుకోవాల్సింది మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సింది పక్క శిక్షణ తీసుకోవాల్సింది పక్క శిక్షణ ఇవ్వవలసింది ఏ రెండవ క్షేత్రమే వాక్ క్షేత్రము అందుకే జీసస్ క్రైస్ట్ అన్నాడు వాట్ గోస్ ఇన్ టు దౌత్ దట్ డైస్ నాట్ డిఫై ద పర్సన్ బట్ వాట్ కమ్స్ ఔట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫైన్ ద పర్సన్ ఏది నీ నోట్లోకి పోతుందో అది నిన్ను నాశనం చేయదు నేను పాడు చేయదు ఏదైతే నీ నోట్లోంచి బయటకు వస్తుందో అది నిన్ను పాడు చేస్తుంది కనుక దాన్ని సవరించుకో మన మాటలను సవరించుకోవడమే ఏమంటారంటే జ్ఞాన అంటాం ఎలాగైతే సంగీతం బాగా వచ్చిన వాళ్ళ దగ్గర మనం సంగీతం నేర్చుకుంటామో మాటలు బాగా మాట్లాడడం వచ్చిన వాళ్ళ దగ్గర చేరి మనం బాటను బాగా మాట్లాడడం అనేది నేర్చుకుంటాం మాటలు సత్యవాక్కులు ఉన్న వాళ్ళ దగ్గర చేరి మనం కూడాను సత్యవాకులు మాట్లాడడం నేర్చుకుంటాం మన మాటలు మన ఆలోచన నుంచి రాకూడదు మన మాటలు విఘ్నుల మాటల్లోంచి రావాలి మీ ఆలోచన ఏదైనా ఉండొచ్చు కానీ మీ మాటలు మటుకు శాస్త్రీయంగా ఉండాలి ఒక బుద్ధుడి దగ్గరించి అరువు తెచ్చుకోండి ఒక కృష్ణుడి దగ్గరించి అరువు తెచ్చుకోండి ఒక జీసస్ క్రైస్తత్ దగ్గరికి అరువు తెచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో కంచి రఘురాం ఉన్నాడు అనుకోండి నేను ఆయన రఘురామ్ గారు నా డబ్బులు పై వంద రూపాయలు ఇవ్వండి అంటాను నాకు వెయ్యి రూపాయలు కావండి అంటాను సపోజు రఘురాం దగ్గర వెయ్యి రూపాయలు లేవు ఐదు రూపాయలే ఉన్నాయి నాకు కావాల్సిన వెయ్యి రూపాయలు రఘురాం ఎలా ఇస్తాడు రఘురాం దగ్గర ఐదు రూపాయలే ఉన్నాయి నాకు వెయ్యి రూపాయలు కావాలి రఘురాం ఏం చేస్తాడు నేను స్వామి నీకు ఇవ్వలేను నాకు ఐదు రూపాయలే ఉన్నా నా దగ్గర రూపాయలే ఉన్నాయి నీకు వెయ్యి రూపాయలు ఇవ్వలేను నన్ను క్షమాపణ చేసేయ్ అని అంటాడా అన్నాడు నీకు వెయ్యి రూపాయలు కావాలి స్వామి వెంటనే క్షణంలో తీసుకొచ్చి అని చెప్పేసి వెంటనే ఆ కేశర్రావు దగ్గర పోయి అక్కడ పోయి వెయ్యి రూపాయలు తీసుకొచ్చి నాకు తీసుకొచ్చి అంటే డబ్బు లేదు కంచి రఘురాం దగ్గర కానీ మరి పక్క వాళ్ళ అలాగే మీ దగ్గర బుద్ధి లేదు కానీ పక్కవాడి బుద్ధి అరువు తెచ్చుకోండి మీకు సత్యవాకులు లేవు కృష్ణుడి సత్యవాకులు తెలుసుకోండి ఆ వాక్కులే వాగండి కానీ మీ ఆలోచన నుంచి మీ వాక్కులు వస్తే మీరు నాకు ముండి చేయి అంటే నేను వెయ్యి రూపాయలు పెడితే మీ దగ్గర లేనట్టు ఆలోచనలు మీ ఇష్టం వాక్కులు మీ ఇష్టం కాదు మీ కార్యాలు ఇష్టాయిష్టాలు దూరం కాదు అవి ప్రకృతి సహజం కనుక వాక్కులను సరి చేసుకోండి పిరమిడ్ మాస్టర్లు సరిగ్గా మాట్లాడతారు పిరమిడ్ జానులందరికీ అనుభవమే ఎవరైనా తప్పు మాట్లాడితే నేను వెంటనే వాళ్ళని తప్పు పడతాను నా రూమ్లోకి ఎవరిని వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంటే వెంటనే ఏమయ్యా బ్యాడ్ మార్నింగ్ ఎక్కడ ఉందా అంటారు ప్రతి ఒక్కరు నన్ను సార్ బాగున్నారా సార్ అంటే ఎందుకు బాగుంటుందా నేను నేనేం రోగినా నేనే హాస్పిటల్ నుంచి వచ్చానా నీకు పిచ్చి పట్టిందా నేను బాగా ఉన్నవాడిని చూసి బాగున్నారా అని అడుగుతాం ఏంటి నీకు బుద్ధి బుద్ధి గడ్డి తినిందా అని వెంటనే అంటాను ఇది అందరికీ తెలుసు అంటే అలాగే ఎవరైనా కూడాను ఏదన్నా చేష్టని నే ఎప్పుడు పట్టించుకోలేదు ఎవరు ఏం చేసినా పర్వాలేదు ఆ చేష్ట గర్హించలేదు నేను గర్హించేది ఒక మాటల తీరునే మాటల అశాస్త్రీయతనే పైన తిరుమలలో దేవుడు అంటే ఎక్కడున్నాడే దేవుడు నువ్వు చూసేవా నువ్వు చూడేలా మాట్లాడుతూ విగ్రహం ఉంది సరిగా మాట్లాడు దేవుడు ఎక్కడున్నాడు విగ్రహం చూడడానికి వెళ్ళు ఒప్పుకుంటారు దేవుడు చూడడం తప్పు కనుక అవి సత్యవాకులు కావు మళ్ళీ కంక్లూజన్ కోద్దాం మానవ జీవితం త్రిక్షేత్రమయం మానవ ప్రపంచం త్రిక్షేత్రమయం మొదటి క్షేత్రము భావనాక్షేత్రము రెండవ క్షేత్రము వాక్క్షేత్రము మూడవ క్షేత్రము చేష్టాక్షేత్రము భావనాక్షేత్రం మీ ఇష్టం కార్యక్షేత్రం అది తనంతటి తాను జరిగేది ప్రకృతి సహజం మనం ప్రమేయం ఉన్నది మనం జీవించవలసింది మనం నడుచుకోవాల్సింది మనల్ని మనం సరిచేసుకోవాల్సింది వాక్ క్షేత్రంలో ఇది శివప్రసాద్ వాక్ క్షేత్రం గురించి సమగ్రమైన సంపూర్ణమైన విశ్వరూపం థ్యాంక్ యూ వెరీ మచ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు కూడాను ఈ యొక్క చాలా డీప్ ఆలోచించాలి చెప్పాను కదా ఇది బాగా ఆలోచిస్తే గాని మనకు అర్థమయ్యే విషయాలు కావు బాగా ఆలోచిస్తే చక్కగా అర్థమవుతాయి బాగా ధ్యానం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మరింత త్వరగా అర్థమవుతాయి కనుక ఏ పని అయినా అర్థవంతంగా సమర్థవంతంగా చేసుకోవాలంటే ధ్యానం ముఖ్యం కనుక ఈ క్యాసెట్ కూడా దయచేసి ధ్యానం చేసిన తర్వాతే వినండి ధ్యానం చేయకముందు విన్నా ధ్యానం చేసి మళ్ళీ ఇంకోసారి వినండి ధ్యానం చేసి మళ్ళీ ఇంకోసారి వినండి అప్పుడు కానీ మీకు అర్థం కావు కనుక దయచేసి ధ్యానం చేయండి ధ్యానం అంటే ఏమిటి తాత్కాలిక మనోశూన్యతే తాత్కాలిక మస్తిక శూన్యతే అదే ధ్యానం అంటే కనుక అప్పుడప్పుడు మీ ఆలోచన సంభావన ప్రపంచాన్ని నిర్భావన చేసి ఆ ఖాళీ స్థానంలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ క్యాసెట్ అంటే మీరు చక్కగా అర్థమవుతుంది థ్యాంక్ వెరీ మచ్